కీర్తన సంఖ్య ఇరవై మూడు అన్ని విభవముల అతడు ఇతడు కన్నులు వేవేలు గల ఘనుడు ఇతడు వేదాంత కోట్ల విభుడు ఇతడు నాద బ్రహ్మపు నడుముయితడు ఆది నంద్యములకు అరుదియితడు శ్రీదేవుడు తరసిజ నాభుడితడు భవములన చూ యదుపతిడు భువనములన్నిటికి పొడవు ఇతడు దివికి దివమైన భవన సుతు నేలిన పతి ఇతడు గరుడని మీదటి కనుడు ఇతడు సిరులిందరికి నిచ్చే చెలువు ఇతడు తిరువెంకట నగము దేవుడితడు పరమ పదమునకు ప్రభువుజితడు